హిలు యస్తోత ప్రభ పరిశుద్ర ఏస కృప మేడ కనికరం గల దేవ రాజుల ప్రభుల ప్రభు దేవాది దేవ సర్వశక్తి సంపన్నుడ ఆది సంభూతుడ ఆకాశాన్ని భూమిని సృజించిన గొప్ప దేవుడవ ప్రభా సర్వోన్నత దేవుడవ ప్రభా మహిమ స్వరూపి ప్రభ ఓ రాజా మీకు వందనాలు ప్రభా యేస క్రీస్తు మీ యొక్క సన్నిధిలో సామ్యాన్ని గడిపే ధన్యత భాగ్యం మాకు ఇచ్చిన మీకు వందనాల ప్రభా దయగల రాజా కృపగల తండ్రి సర్వోన్నత దేవ ఎన్నో మరణాలు ప్రభా ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ప్రభా దేవాల లోకం అంతా అల్లకాలలో ముందు అయినా కానీ ప్రభా మీ యొక్క రెక్క కాచి కాపాడి మీ నామ మహిమార్థమే ప్రభా మీ స్వరాన్ని వినే సమయాన్ని మీ యొక్క వినే అవకాశాన్ని మాకు ఇచ్చి ప్రభా ఆత్మ నడిపింపుల్లో నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనలు ప్రభా ఇంకా రానయ్య బిడ్డల త్వరగా రప్పించండి ప్రభా ఎంతమంది అయితే ఈ యొక్క ధన్యతని పోగొట్టుకునే దేవా శరీరానుసారంగా జీవిస్తురో ప్రభ వాళ్ళ శరీరానుసారంగా జీవించే జీవితాన్ని విడిచిపెట్టేసి మీ యొక్క ఆత్మానుసారంగా నడిచే జీవితాన్ని వారికి దయచేయండి మీ యొక్క ప్రభ ఆశ్చర్య రేకెత్తించండి మీ యొక్క వాక్యంలోని సారాన్ని ప్రభ పిప్పినేసే వాళ్ళు స్వాధించే జ్ఞానాన్ని వారికి దయచేయండి కృపించండి కనికరణించండి ప్రభా ఏసునామాన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమ్మెన్ అట్లాగని ఒక పాట పాడే పాడు శ్రవణ్ బ్రదర్ ఆ పాడతాను కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావే అంటూ జీవిస్తున్నావాహో దేవుని ముందు నిలిచే రోజుంది దేవునికి బదిలిచ్చే రోజుంది నీ లెక్కనప్ప చెప్పే రోజుంది నీ తక్కెడ తూకం వేసే రోజుంది ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండే తలుపులు తెరచి వేసుని పిలుచుకోవయ్యా ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండే తలుపులు తెరచేసుని పిలుచుకోయా కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావే అంటూ జీవిస్తున్నావాహు జరుగుచున్న రోజులు కావు నీవి కావు దానంగా దేవుడు నీకు ఇచ్చినట్టివి జరుగుచున్న రోజులు కావు నీవి కావు దానంగా దేవుడు నీకు ఇచ్చిన టీవి ఒడివడిగా రోజులు పరిగెడుచున్నాయి ఒడివడిగా రోజులు పరుగెడుచున్నాయి తరుణాలు చే జారిపోతున్నాయి తరుణాలు చే జారి పోతున్నాయి ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండే తలుపులు తెరచిని పిలుచుకోవయ ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండే తలుపులు తెరచి వేసుని పిలుచుకోవయా కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావే అంటూ చూసావా చూశావా పాలు వరదలు విపరీతాలు పరిశుద్ధ గ్రంథములో అవి కాలపు సూచనలు సావా భూకంపాలు వరదలు విపరితాలు పరిశుద్ధ గ్రంథములో అవి కడవరి కాలపు సూచనలు నిన్నటి వరకు కొరతే లేదని అన్నారు నిన్నటి వరకు కొరతే లేదని అన్నారు గడియలో ఎందరెందరో బికారులయ్యారు గడియలో ఎందరెందరో బికారులయ్యారు గవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండే తలుపులు తెరచి ఏసుని పిలచుకోవయా ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండే తలుపులు తెరచి ఏసుని పిలచుకోవయా కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావే అంటూ జీవిస్తున్నావాహో సిద్ధపడిన వారి కోసం పరలోక ద్వారాలు తెలిసి ఉన్న తలుపులు నీకు పలుకు స్వాగతాలు సిద్ధపడిన వారి కోసం పరలోక ద్వారాలు తెరిచియున్న తలుపులు నీకు పలుకు స్వాగతాలు సిద్ధపాటు లేని వారికి నరకపు ద్వారాలు సిద్ధపాటు లేని వారికి నరకపు వేదన నిలయాలు మండే అగ్ని గుండెకు వేదన వేదన నిలయాలు ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీగుండే తలుపులు తెరచి వేసుని పిలచూకోవయ ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండే తలుపులు తెరచి వేసుని పిలచూకోవయ కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావే జీవిస్తున్నావా దేవుని ముందు నిలిచే రోజుంది దేవునికి బదిలిచ్చే రోజుంది నీ లెక్కనప్ప చెప్పే రోజుంది నీ తక్కెడతూ కంవేసే రోజుంది ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండే తలుపులు తెరచి సుని పిలుచుకోవయ ఈ మాట వినవయ్యా నీకుండే తలుపులు తెరచిని పిలుచుకోవయా కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావే అంటూ జీవిస్తున్నావాహో థ్యాంక్ యూ అన్న అందరికీ థ్యాంక్ యూ ట్రై చేసుకుందాం శోతం యశుప్రభ పరిశుభ్ర దేవా నీతి మంత్రుడ మనతో నీ ఎన్ని ఆటగాలు వచ్చినా కానీ మీరు విజయం యశ్వ్రభా నా దీవానికి శుతం పది ఈ వాక్యం ధ్యానం చేస్తుండే మా మనసు ఇవ్వమని ప్రార్థిస్తాం యేసుప్రభా నా దీవాని వాక్యం ధ్యానం చేసే అలలీ నాదివా పర్లో తరం పర్లో జ్ఞానం పరిశుద్ధాత్మ సహాయం చేయండి నా దీవానికి వాక్యం ధ్యానంతో మాత్రం మీరు మాట్లాడి అలలీ నాదివానికి శుతం పరిశుద్ధాత్మ సహాయం చేసి మా సద్బుద్ధి మా ప్రాంతంలో మీకు అధికారం చేస్తున్న ఆటగా ధ్యానం కాల్చి మేము Amen. Amen. What did you say? Dilip. Yes, ah, brother. What did you say? First verse is seven. First verse is seven, brother. Yes, yeah, seven. Elkanah. One uh, commission. One uh, commission. 17 chapters. 17 chapters. 17 chapters. Hmm. First verse is 17. 17 chapters. Seven. Seven. అతని ఈటె కర్ర నేతగాని ధోనీ అంత పెద్దది మరియు అతని ఈటె కోన ఆరు వందల తులుముల ఇనుము ఎత్తుగలది ఒకడు డాలును మోయిచు అతని ముందర పోచుండెను అతడు నిలిచి అతడు నిలిచి ఇజ్రాయేలీల దండు వారిని పిలిచి యుద్ధ పక్తుల తీర్పు తీర్చుటకై బయలుదేరి వచ్చి నేను పిలిపియడం కాన మీరు సౌలు దాసులు కార మీ పక్షంగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా యుద్ధకి పంపుడి అలా అది ఇక్కడ చూస్తే గోళ్యాది ఒక ఫిలిప్స్ యొక్క బలవంతుడు ఏం వచ్చి మాతో మీరు పంతులు చేయండి మాతో మీరు కొట్లాడండి అని ఆయన మీ సౌలు దాసులు మీరు నాతో రాండి పంతులు చేసుకున్నామంటే కొట్లాడుకున్నాం అని ఈ గోళ్యాది ఏం చేస్తు వచ్చి ఒక కేస్తున్నాడు పండెండు చూడు పండడు పండ్ర దావీ దావీదు ఈత యూదా బెత్ల హెమువాడగు ఎఫ్రాతీయుడైన ఎస్ఐ అనువాని కుమారుడు ఎస్ఐకి యనమండు గురు కుమారులుండరి అతడు సౌలు కాలం మందు జనులో ముసలు వాడై అయితే ఎస్ఐ ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సవులు వెంటన పోయి ఉండిరి సౌలు వెంట పోయి ఏం చేస్తున్నా యుద్ధంకు పోరి ఇక చూస్తే ఈ వాక్యంలో మనం గమనిస్తే చదువురా యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేర్లు ఏమనగా జ్యేష్ఠుడు ఎలియాబు రెండోవాడు మూడోవాడు షమ్మ దావీదు కనిష్ఠుడు పెద్దవారైన ముగ్గురు సవులు వెంటను పోయి గాని దాబీదు బెత్తలహేము లోతన తండ్రి గొర్రెలను మేపు చూ సవుల తిరిగి పోవచ్చు వచ్చు చూడాను గొర్రెలు కాపరి కనుక పోవచ్చుని వచ్చాను కనుక ఇంకేమంటాడు ఇక్కడ మనం ఆ పిలిప్తుడు ఉదయం సాయంత్రమును బయలుదేరుచు నలభై దినములు తను తాను అగపరు అగపరుచుకొని నలభై దినములు ఒకటే కేక అగపరుచుతున్నట్టండి రాండి అని నలభై పది నిన్నులు చేస్తుండటంట కానీ ఎవ్వరు అక్కడ యుద్ధంకు పోలేకపోతుండ్రు అంటే దాని మీద విజయం లేకపోతపోతుండ్రు సౌలు చూస్తే నామాకర్త క్రైస్తులకు ఒక అవర్ధం ఉండడు కానీ రాజ్యం అంటే ఏంది ఇతర భాగం ప్రజలకు రక్షణ చేయాలా రాజు కదా ఆయన కానీ ఆయన బి ఏం ఈ గులా చేసి భయపడుతుండ్రు సౌలు భయపడుతున్నారు సౌలు సేవకులు భయపడుతుండరు అలా ఇప్పుడు చూస్తే ఈ లోకంలో చూస్తే మతములు పోవాలా చేయాలా కానీ ఎవ్వరు మనతని ఎస్ఐ తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొద్దు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమేడును ఈ పది రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము మరియు ఈ పది జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము మీ సహోదరులు క్షేమముగానున్నారు లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ధ నుండి ఆన్నవాళ్ళొకటి తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను అలా ఇక్కడ జ్యూసే తన కొడుకుకు పంపిస్తున్న రొట్టె ఇక్కడ జ్యూసే అలా చూసి సమాచారం చూసుకొని రామని ఆ దావిత్ కు పంపిస్తున్నట్టు ఆ దావిత్ అక్కడ పోతున్నాడు తన నైన మాట సౌలును వారును ఇస్రాయిల్ అందరూ ఎలా లోయలో పిలిప్తీన్ తో చేయించుండగా దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని ఎస్ఐ తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను ఇప్పుడు తండ్రి మాట ఇక్కడ అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును భక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండ్రి యుద్ధంకు సాగుతుండ్రి ఇక్కడ చూద్దాం అక్కడ సైన్యము సైన్యమునకు ఎదురై ఇస్రాయేలీలను ఫిలిప్తీలను యుద్ధ సన్నద్దులై బయలుదేరుచుండరి యుద్ధ సన్నద్దులై బయలుదేరుచుండెరి ఇప్పుడు యుద్ధరుతుంది దాబీదు తాను తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాని వశము చేసి పరుగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగను అలా తన సోదరుని తన అన్నలను అడుగుతున్నాడు ఏంది ఇది జరుగుతుందని తన సోదరుని అడుగుతున్నాడు అక్కడ దావిధం అతడు వారితో మాట్లాడుచుండగా గాతు పిలిపుడైన గొల్లాతు అనుశూరుడు అనుశూరుడు పిలిచి పిలిష్ల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను అలా పైకి చెప్పిన మాటల వినెను అప్పుడు దావీ ఇంత దావి ఏం చెప్తున్నాడు ఒకటి అందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా అలా వాళ్ళ ఎదుట నిలబడుకుని పారిపోగా అంటే ఈయన కండలు చూస్తుంటూ ఇంకా భయంకర పొడువుగా ఉండడుకుని చూసి పారిపోతున్నట చూడు మళ్ళ అయితే ఆయనతో యుద్ధం విజయం పొందలేకపోతుంది అక్కడ యుద్ధం జరుగుతుంటే దావిత్ కు ఏషే ధర నడిపించినడు అలా అదిగా చెప్పండి ఎప్పుడు అండకరించాల బిల్డర్ మీద వచ్చినప్పుడు ఎవరికి పంపిస్తాడు దేవుడు ఆ కాలంలో అయితే మస్రాయలీలలో ఒకడు వచ్చుతున్న మనిషిని చూచిత్రే నిజముగా ఇస్రాయలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు ఇజ్రాయెల్ కు తి అది నీచంగా చూసి తరగించి ఆయన పలుకుతున్నంటే అది వాణిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లు చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇస్రాయలు స్వతంత్రులుగా చేయనగా అప్పుడు ఏం సౌలు ఎవరూ మీరు రాండి సౌలు పోవాలి ఇక్కడ చూస్తే ఏం చేస్తున్నాడు ఒక బహుమానం పెట్టినాడు తప్పించుకుంటాను ఏమంటుడు ఈ ఫిలిక్స్ గెలుతున్న కుమార్తెకి ఇచ్చి వాళ్ళు పెళ్లి చేస్తారని చెప్పినట్టు అక్కడ చెప్తుండే అప్పుడే ట్వంటీ ఎయిట్ చదువు అతడు వారితో మాట్ అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యకు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావిది మీద కోపం వచ్చి అతని అతన్నితోని నీవి ఇక్కడ కెందుకు వచ్చి చూడండి పెద్దన్న ఇక్కడ ఎందుకు వచ్చి అని కోపం పడికి ఈర్ష పగాతోని తన చిన్నకి చెప్తున్నాడు దావిని అరణ్యంలోని ఆ చిన్న గుర్రమందలు ఎవరి వశము చేసి అరణ్యంలో గుర్ర ఎవరు వశం చేసి దావిత్కి చెప్తున్నాడు నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదను ఏమంటుడు చూస్తే చెడుతరం విన్నాను దావిత్కు నీ చెడుతరం నీ గర్వం నేను ఎదుర్తును అంటే శరిగ ఉన్న వాళ్ళు ఆత్మ వరకు గుర్తుపట్టలేరు దావీ ఆత్మీయంగా ఉన్నాడు కానీ ఈయన చలికి ఉన్నాడు పగదు చెప్తున్నాడు అక్కడ కోపడుతున్నాడు అక్కడ చూద్దాం మనం యుద్ధము చూచుటకే కదా నీ వచ్చితవా నేను ఇక్కడ ఏమంటాడు యుద్ధం చూసుకుంటే వచ్చి కదా కానీ యుద్ధం చూసుకు రాదే కదా వాళ్ళ నాయన పంపిస్తే ఈయన వచ్చినాడు పోయి ఆనవాళ్ళని తీసుకురామని చెప్పినాడు అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్ర నేనేమి చేసి తిని మాట మాత్రము పలికి చెప్పి అతని యొద్ నుండి తొలగి తిరిగి మరి ఆ ప్రకారమే అడుగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను సౌలు దావని పిలువనంపెను అప్పుడు ఏమంటుడు ఇక్కడ థర్టీ త్రీ సౌలు ఈ పిలితీని ఎదుర్కొని వాణితో పోట్లాడేటట్టుకు నీకు బలము చాలదు దావి ఈ సౌలు సౌలు విద్యుడని ఎంతగా దిగి జారిపోయినాడు అభిషేకం పొందిన వ్యక్తి అభిషేకం పొందిన వ్యక్తి ఒకసారి యుద్ధంలో గెలిచిన వ్యక్తి దావిత్ గుర్తుపట్టలేకపోతున్నాడు అంటే ఈ సౌలు ఎట్లను మానుగ వ్యక్తి అయిపోయినాడు సౌలు ఏమంటుడు మళ్ళా చూపారు సౌలు ఈ పిలిప్తిని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు అలా దావి ఎట్లా చూస్తున్నాడు అలా శరీరంగా ఈ పిలిప్తులు కొరతనుకు నీకు బలం చాలదు అంటే నీకు బలం ఉండాలా నీ కండలు ఉండాలా ఇంకే నేను యుద్ధ ఆయుధాలు ఉండాలా లోకంలో యుద్ధ ఆయుధులు ఉండాలా కావచం ఉండాలా ఎట్లుంది ఇప్పుడు గొలేదుకి ఎట్లుంది అట్లా హైట్ గా ఉండాలా నీకు బలం చాలదని దావేకు బ సౌలు గుర్తులేకపోతున్నా అంటే దావిదేమని శరీరంగా మారిపోయినా సౌలు సరికంగా మారిపోయినాడు దావిత ఆత్మీయనను గుర్తుపట్టలేకపోతున్నాడు ఆ స్థితిగా సౌలు దిగి జారిపోయినాడు తన రాజ్యంకు కాపాడలేకపోతున్నాడు సౌలుడు నువ్వు బావులుడు చిన్నవుడు వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావిదుతో అనెను ఆయన బాల్యం నుంచి ఆయన యుద్ధ ఉన్నాడు ఆయన యుద్ధంలో ప్రాకనం ఉన్నాడు అని దావితో చెప్పావి ఏమంటాడు అక్కడ అందుకు దావిదు సౌలుతో ఇట్ల ఇప్పుడు సౌలుతో మాట్లాడుతున్నాను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహాసమును ఎలుగు బంటిను వచ్చి మందల నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచుండగా ఇప్పుడు గొర్రెలు మన్నుతున్న నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి అలా నా గొర్రెని వినిపించింది అనే ఒక సాక్ష్యం పలుకుతున్నాడు అంటే ఆయన బాల్యుడు సిద్ధం ఉన్నాడు కనుక నేను ఎట్లా చేసినా నా గొర్రెని ఎట్లా తప్పించినని ఒక అక్కడ చర్చులు సౌలుకు అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తని దాని గడ్డ మీద మీ దాసుడనైనా నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితేనే జీవము దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని పిలీప్తుడు వాటిలో ఒకదాని వలె అగుననియు ఒక దాని మీద విజమించను దేవుడు అట్లా చెప్తున్నాడు సింహం యొక్క బలము నుండి ఎలుగు యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవ ఈ పిలిషిని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పెను అదీ అప్పుడు చెప్తుంటే ఎందుకు రోషం రావాలి కదా సౌలుకు చూస్తే ఈ ఆ ఎలుగు వండి నాకు దేవుడు రక్షించ ఈ పిలిప్తు నుంచి ఈ దాన్ని రక్షించలేడా అని రోషంగా అక్కడ జీవితమా అందుకు స్థవులు పొమ్ము యహోవాన్నికు తోడును గాక అని దావీదుతో అని ఇప్పుడు చెప్తున్నాడు సౌలు పొమ్ము నీకు యుహోవానికి తోడుగాక పిమ్మట స్తవులు తన యుద్ధ వస్త్రములను దావీదు ధరింపజేసి రాగి స్థిరస్థానం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను యుద్ధ కవచం అంటే ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనక తాను తొడిగిన వాటి పైన కత్తి కట్టుకొని వెళ్ళి కలిగినది లేనిది చూచుకొనిన తర్వాత దావీదు ఇవి నాకు వాడుక లేదు వీటితో నేను వీటితో నేను వెళ్ళలేనని సౌళ్ళుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటిలో ఏటి లోయలో నుండి ఐదు నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధ నున్న చిక్కలో వడిసల చేత పట్టుకొని ఆ పిలిప్తిను చేరుకోవకు పోయాను చేరువకు పోయాను డాలు మోయేవాడు తన ముందు నడవగా ఆ పిలిశీతుడు బయలుదేరి దావిదు దగ్గరకు వచ్చి 43 చుట్టూ చుట్టూ పారచూచి దావిదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసి చూచి అతను తృణీకరించెను పిలిచీడు కర్ర తీసుకొని నువ్వు నా మీదకు వచ్చుతున్నావే నేను కుక్కన అని దావితో చెప్పి తన దేవతల పేరట దావీదును శించను అలా నువ్వు కర్ర తీసుకొస్తున్నావు కుక్కన కుక్కనని కొరతానికి వస్తున్నావా అని తన దేవతను దావిని శపిస్తున్నాను అలా ఇక్కడ చూస్తే వీళ్ళు శరీరంగా ఏమున్నాడు బలవంతుడు నిజంగానే కుక్కనైనా అలా దావిదేమున్నాడు సింహం లేక ఉన్నాడు వాళ్ళని దావిదేమున్నాడు ఒక ఆత్మంగా ఏమున్నాడు నా దగ్గరకు రమ్ము చదవాలా మీరు చెప్తారా బ్రదర్ నా దగ్గరకు రమ్ము నీ మాంసము ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతునని ఆ పిలితీయుడు దావిదుతో అనగా దావిదు నీవు కత్తియు ఈటయు బలెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేలీల సైన్యములకు అధిపత్యగు ఎహోవా పేరట నేను నీ మీదకు వచ్చుతున్నాను అలా అది అందరికీ నువ్వు తిరిగిస్తున్నా దూషిస్తున్నావు శిస్తున్నావు ఇప్పుడు ఇజ్రాయల్ దేవుడు యహోవా పేరట నీ మీద నేను వస్తున్నాను అలా అది చూడండి దావిత్ రోషం వచ్చింది తన ఇజ్రాయల్ మీద లెక్కలని రోషం లెక్కలని ఒక పౌరుషం వచ్చింది దావిత్ ని వచ్చి ఈ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించును అలా ఇది చూస్తే చాలా ఆశ్చర్యం ఈ దినం యోవానా నీకు నా చేతికి అప్పగించిన అంటే ఈ దినం నువ్వు కూల్తో ఈ దినం నాకు అప్పగింపినని దావి దగ్గర చెప్తున్నాడు నేను నిన్ను చంపి నీ తల తెగవేతును నేను నేను చంపి నీ తగ తెగించును ఇస్రాయేలియలలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొన్నట్లు నేను ఈ దినమున ఫిలిప్తీలు యొక్క కలేబురములను ఆకాశ పక్షులకును భూ మృగములకు అప్పుడు యహోవా కత్తి చేతలు ఈత చేతలు ఈ దండువా ఈ దండు వారందరూ తెలుసు యహోవాదే ఆయనే నిన్న చేతికి అప్పగించునని చెప్పాను అలా ఆయన నాకు నీ చేతికి అప్పగించను అని చెప్తున్నాడు ఇక్కడ ఆ పిల్లి దాబీదును కలిగి కలియుటక అతనిని ఎదురుపోగా దాబీదు వాని ఎదుర్కొనటకు సైన్యము త్వరగా పరిగెత్తుపోయి దాబీ త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి తీసి వడిసలతో విసిరి రాయి నుదురు వచ్చినందున వాడు నేలను పడను అలా చూస్తే ఖాళీ దాబి ఒకటి ఒక రాయి చేసి వసలేసి దాన్ని కొట్టే దాని మొసల మీద పోయి ఏం చేస్తున్నావు వెళ్ళిన బోర్ మీద పడిపోయినాడు ఆయన అలా లియ దాబితో దేవుని ఆత్మ దేవుని ఒక ఆత్మాభిషేకం ఉంది అలా అక్కడ ఈ నలభై చేస్తుంటే దావిద్ తన ఏషియా ధర ఏం చేస్తుండడు నడిపించడు అక్కడ పోయి ఇజ్రాయేల్ కు రక్షణ కలిగిస్తుంది దావి ధర అలాగే ఈ కాలంలో చూస్తే అలా యుద్ధం ఉంది మనకు ఆత్మీయ యుద్ధం కనుక ఆది యుద్ధం ఉంది కదా దావిద్ ఏమైతే అక్కడ అనుభవం ఉంది యుద్ధం అనుభవం ఉంది ఏం అనుభవం ఉంది తన గుర్రపోతుంటే ఆ మన రెండు జంతువులతో మన వస్తుంటే ఏం చేస్తుంది దాన్ని చెడిపించుడు అలా మనకు యుద్ధం ఉంది కురంతి రాని పత్రిక చూడు ప్రే చూద్దాం కురంతి పదారు పదమూడు చూడు అంటే ఫస్ట్ కోరిందా సెకండ్ కోరింది బ్రదర్ ఫస్ట్ కోరించి బ్రదర్ ఫస్ట్ కోరింది అధ్యాయం బ్రదర్ పదహారు పదమూడు మెలుకువగా ఉండు విశ్వాసం ఉండుకు వాళ్ళది ఎందుమంటే సైతాన్ని గద్దించేసేమనుకుని మెలుక ఉండి నువ్వు ఆత్మీయను మెలుగ ఉండాలా ఆత్మీయమే ఉండాలి మనం మెల్లుకొని ఉండాలి ఎప్పుడు చూసాం మనకు యుద్ధం అలాది రాత్రి పుట్టప్ప గడిపినా యుద్ధం ఉంది మనకు సైతంతో మెలుకగా ఉండు అని ఇక్కడ పౌల భక్తులు తన కొరించి సంఘంకు చెప్తున్నాడు మెలుక ఉండాలా మెలుక ఉండాలా పడుకొని కాదు కనుక నీ ఆత్మ స్థితి మెలుకు ఉండాలా ఎప్పుడు చూస్తాను రెడీ ఉండాలా మెలుకగా ఉండు విశ్వాసం ముందు నిలకడగా ఉండు వాళ్ళది అవిశ్వాసం నిలుకడ ఉండేది ఒక సౌలు చూస్తే దేవుని మీద ఎంత నమ్మకం బాగుండే సౌలు మళ్ళా ఆ వ్యక్తి ఏ స్థితి ద్వారా అలాగే అంటే ఆయన ఆత్మసిద్ధి అంటే పరిశుధాత్మ వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎట్లా దిగి జారిపోయినాడు అంటే ఆయన చూస్తే తన శైలి శైలికి రక్షణ కలిగించారు కానీ దావీ అక్కడ రోషం రోషం పోయి అక్కడ ఏం చేసి ఇజ్రాయెల్ ప్రజలకు ఏం చేసిన దావీ ధర అక్కడ రక్షణ కలిగించను ఆ ఇజ్రాయల్ మీద ఫిలిప్స్ ఒక పలికిన షాపల నింద తొలగించిన దావీ అక్కడ పోయి ఇక్కడ మంటడు అలా దేంతో పౌరుషం పోతాం ఈ పక్కడు కొట్టాను ఈ పక్కడు కొట్టాను పౌరుషం పోతాం మనం ఏదో పౌరుషం ఉంది కానీ అసర పౌరుషం ఏంది ఆత్మీయం ఉంది కదా పౌరుషంగా పోవాలా అలా నశించి ఆత్మను ఏం చేయాలా పౌరుషంగా పోయి ఏం చేయాలా దయ్యం నుంచి ఏం మనకు ఆ రక్షణ పూర్ణ నడిపించాల పౌరుషంగా ఉండడు బలవంతులై ఉండడు ఓ బలవంతులై ఉండడు అసలు కానీ శరీరంగా బలవంత ఎట్లా చూస్తాడు కానీ ఆత్మీయంగా బలవంతులై ఉండడు ఇంకేమంటాడు చే కార్యమని ప్రేమతో చేయుడి చేయడి అలలియ చేయటం ప్రేమతో చేయడి అలలియ అక్కడ చూసే శరీరంగా ఉద్యమం ఉంది మనం ఇప్పుడు ఆత్మీయ ఉద్యమం ఎట్లీ ఆత్మీయ ఉద్యమం అంటే ఎఫ్ఎస్ రాణి పత్రిక చూస్తాం ఎఫెసి ఆరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడి అలలియ తుగకు మహాశక్తులు బట్టి ఆయన ఎందు బలవంతులు ఉండి అలలియ అక్కడ చూస్తే ఇజ్రాయల్ ప్రధాన ఎందు బలంగా ఉన్నప్పుడు ఆ బలంతో చూసి ఏం చేస్తున్నాడు వాళ్ళు వచ్చి వస్తున్నాడు రాండి ఎవరన్నా మీరు రాండి ఇజ్రాయెల్ బలం బలంగా ఉండడు కానీ వరుతున్నాడు చూస్తే ఆ సైతాన్యం కొద్దిపేసిన వాళ్ళు ఏం చేస్తు ఏం చేస్తున్నాడు గద్దెంపేసిన వాళ్ళకు తిరుగుతున్నట అలా ఎవరు మీద ఏమి చేయాలని మన పా పేతరుకు అది ధరా దేవుడు బయలుపరిచినాడు అలా తుకకు మా శక్తి ఉండి బలవంతుడు ఉండు ఇక్కడ పావులు చెప్తుడు మీరు అపవాది తంత్రంలను ఎదిరించుటకు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఇదే ముఖ్యమంతి వాయిన శరిక కవచం ధరికంది మనం ఆత్మ కవచం వాక్యం పరిశుధాత్మ ఇదంతా మనం ధరించుకొని ఉండాలంట దేవుని ధరించుకుండాల ఇంకేమంటాడు అపోది తంత్ర గుర్తుపడుకో ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము ఇక్కడ మళ్ళా నాలుగు ఉన్నాయి కదా గుంపు ఒకసారి నాలుగున్నాయి కదా శరీరులు అనే ఒక గుంపు ప్రధానులు అధికార సంబంధులకు నోకనాథులు చెప్పండి బ్రదర్ మీరు చెప్పు చెప్పు చెప్పు చెప్పు అంటే శరీరకులు ప్రధానులు అధికారులు అంధకార సంబంధ లోకనాదులు ఆకాశ మందలముత్మలు ఇది పౌలు చితం జరిగింది పేతుల చిత్రం జరిగింది అలా సువార్థం ఏం చేస్తున్నారు అద్దెం యుద్ధంకి వచ్చిన వాళ్ళు అలా పౌలుసు ఏం చేస్తుండ్రు ఆ పూతనే దయ్యం ఎలగొట్టడం వరకు అక్కడ ఏం చేసిన కొంత పగ పట్టి కలపతి వీళ్ళు ఏదో కొత్తగా చెప్తున్నాను ఏం చేస్తున్నారు పౌలీసులకు ఏం చేస్తున్నారు సరదా ఏం చేసిండ్రు వాళ్ళేం చేసిన ప్ర పాడి అక్కడ బి దేవుడు వాళ్ళకి విజయం అంటే అంధకార సంబంధ దురాత్మ సంబంధం ఉన్న పోరాటం అంటే ఎంతో దురాత్మలు ఉన్నాయి ఈ దురాత్మ ఎంతో ఉన్నాయి అలా ఆ ఒకసారి నేను కొత్త కొత్త పేపర్కి వస్తుండే మద్దకస తీసుకుపోయి అక్కడ నేను కళలో పోయినప్పుడు ఆ దురాత్మ సంబంధం కనిపిస్తుంది దేవుడు నాకు ఒకసారి కొత్త వచ్చి చూపించను అది రకరకాల దయ్యాలు చూపించను భయంకర ఆ దయ్యాలు ఆ దయ్యాల రూపం ఎట్లుంటే భయంకర ఉన్నాయి అంటే దాంతో మీరు పోరాడుతున్నారు కనుక దాంతో మరి యుద్ధం ఉంది దయ్యాలతో అపాధి తంతను గుర్తుపట్టాలా దాని తంతను గుట్టాలంటే ఈ కవచం ధరించుకోవాలా వాక్యం అనే ఉంటేనే దాని విజయం పొందగలవు ఇంకేమంటాడు పౌర భక్తుడు చదువు అందుచేతను మీరు అబద్ధ దిన ముందు వారిని దినందు ఆపద్ధ దిన ముందు వారిని ఎదిరించటకు అందుచేతను మీరు అబద్ధ దినం మందు వారిని ఎదిరించటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునడి వాళ్ళంది అక్కడ ఏం యుద్ధంకు తయారు చేసిన వాళ్ళు కవచం ధరింపలేదనమో అక్కడ పౌలు ధర దేవుని ఆత్మ వాళ్ళు చెప్తుండ్రుడు రాస్తున్నాడు మీ కవకాలం దొరుకుతాయి యుద్ధంలో ఆఫత్ దినం దాన్ని ఎదురించుకోగలరు విజయం పొందగలరు సమస్తం నెరవేర్చగనే అక్కడ పౌలు భక్తుడు అక్కడ చెప్తున్నాడు అలాంటి మన సేవ బి ఇట్లనే ఉంది కానీ గోపజం చేస్తుంది పోయి పోవాలా చేయాలా కానీ యుద్ధం చేసే ప్రతి లేదు పోవాలా చేయాలా స్వార్థ చెప్పేది లేదు అలాగే నేను క్రైస్తలు ఇంట్లో నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన ట్యూషన్ చెప్తుండే ఒక క్యాండిల్ పెడుతుండే వాళ్ళు ఏమో ప్రే కానీ ఎప్పుడు నాకు స్వార్థ ఆ స్వార్థ ఎట్లా వచ్చింది ఒక అనురాల్ ఆమె బాఫీస్ షాప్ పోయి మన ముందు ముందు ఎలా పోయి పోయి మన పేపర్ పోయి ఆ మీరస్ స్వార్థ చెప్పినాక నాకు వచ్చి రోజు ప్రార్థన చేస్తుండే ఎట్లా బైబుల్స్ చదవాలా ఎట్లా చెప్పాలా ఎట్లా చేయాలా ఈ శక్తులు ఎట్లుంటాయి అన్ని వివరించి చెప్తుంటే కూర్చొని వాక్యం చెప్తుంటే అలా మనం ఏం చేయాలా గొప్ప జనం సేవ చేయాలా ఈ సైతన్ శక్తిని ఇడిపియాలా దేవుని నా మైంపు తీసుకురావాలా దేవుని వాక్యం దీవించి కాకపోవడాలి ఐ మీన్ ప్రేర్ చేయండి అదే ఒక్కొక్కరిగా మీరే స్టార్ట్ చేసి చేయండి శోతం వేసు ప్రభాన్ ఆదీమానికి నా ప్రభానికి వందాలు సూ ప్రభాన్ మన సౌలు నుంచి దావిద్ నుంచి మన సౌలి ప్రభా అలా ఇజ్రాయల్ ప్రజలకు ఆ నింద దూష్యం వచ్చినప్పుడు కానీ ఆయన ఎదుర్కోలేకపోయినాడు కానీ ఏషియా ధర ఆత్మ నడిపిన దావిడ్ని నడిపించి ఇజ్రాయల్ ఉన్న నింద తొలగించారు ఆ శాపం తొలగించిడు ఆ వెళ్ళేది సభించుడే అలా మనం మేం బి రోషం పరోషం పోవాలి యేసు ప్రభా సైతాన్ని మీద దయ్యాన్ని మీద పాపం మీద అలాదీమానికి శుతం చేసాం ఏసు ప్రభ మన తని మేల్కగా ఉండాలా విశ్వాసములు ఉండాలా పౌరుషంగా ఉండాలి సుప్రభ మా దేవానికి సూతం పౌలుదారని అలా ఏపీసీ దాని ఎక్కడికి చెప్తుండ్రు ప్రభా యుద్ధంకే చెప్తుండ్రు సుప్రభ అలాది మాకు పోరాటం ఉంది ఆత్మ యుద్ధం ఉంది దీన్ని మేము బలవంతుడు ఉండాలి బలవంతుడు మీరే సుప్రభ మీ బలం కావాలా నీ వాక్యమే శక్తివంతుడు ఆ వాక్యం శక్తి తీసుకొని కడుగంతో ప్రజల్ని విడిపియాలా ఆఫో దినం మేం బస్థ నెరవేర్చలేక ఉండాలా నా దీవాన్ని ఇస్తుందం ఎస్సు ప్రభావ ఆ దేశంని ప్రభా ఇసు ప్రభావం జ్ఞాపకం చేసుకుని వైరస్ ప్రతి ముట్టి తాగి స్వస్థపరిచి హీలింగ్ చేయండి వాళ్ళ స్వస్సపరిచి వాళ్ళ ఆత్మ తెరవండి జ్ఞానం తెచ్చని నువ్వు ఉన్నావని వాళ్ళు బి తెలుసుకోవాలా స్వార్త రక్షణ పొందాలా నా దీవాన్ని సదం రాబోయే వైరస్ నుంచి తప్పించండి అలా చిన్న పిల్లలు ముట్టి తాగి జ్ఞానం అయితే లేచని రక్షణ పొందాలా నా ప్రభానికి పొందాలి ఇసు ప్రభా మీరు కారించని నా ప్రభానికి చూద్దాం అలలియా ఇంత భయంకర దిన రాక తమ్మిపోయింది అలలియా భయంకర శ్రమకాలంలో ఉంటాం కలగా త్వరగత రక్షణ శువార్త పోవాలా అలలియా సేవ జరగాల నా దేవాన్ని కారాయించేని మా వాళ్ళ నుంచి మొరబెడుతున్నాను వాళ్ళని మట్టి తాకి ఆదరించి ప్రసిద్ధాద గురించి వాళ్ళు బి సేవ చేసి సాయం చేయండి నా దేవని ఇస్తాం ఏపీఎం బ్రహ్మటం ఆరోగ్యం దేని అగ్నికరణ చేయండి అలాగే సేవ చేయాలా పిల్లలతో సహా సేవ చేయాలా నా దేవను కారం చేయండి వాళ్ళ డ్యూటీలో తోడుండండి నా ప్రభావం రాకడైతే సమీప ఉంది అందరు సేవ చేసి సాయం చేయనిస్తున్న ప్రసమిన్ నా తండ్రి వందనాల తండ్రి ప్రభువానీకే స్థుతులు స్తోత్రములు తండ్రి కనికరము గల తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన జీవాధిపతి న్యాయాధిపతి అయిన తండ్రి నీకు పాదాభివందనాలు విశ్వాసంకు కర్త ఆలోచనకర్త ఆశ్చర్యకరుడా స్థుతులకు స్తోత్రారుడ సమాధానకర్త నీకు వందనాలు తండ్రి మహోన్నతుడా కృపామయుడ తేజోమయుడ ధవలవర్ణుడా తి నా తండ్రి నా ప్రాణప్రియుడైన ఎసయ్య నీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన కాలం తండ్రి నువ్వు కాచి కాపాడి కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి పగలు కలిగే బాణం కాయను రాత్రి వేళ కలిగే తెగుళ్ళకైనాను నాయన వేటగాని ఊరిలో నుండి నాశనకరమైన తెగుల నుంచి తండ్రి మా గుడారాలన్నిటినీ ప్రభా నాయన మీరు కాచి కాపాడి ఈ దినం వరకు మమ్మల్ని నాయన మీ కృపలో క్షేమంగా దాచినారు ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయం అందు నాయన నీతో గడిపే భాగ్యము నీ స్వరం వినే ధన్యత భాగ్యులుగాను యోగ్యులుగాను ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేసిన పరలోకమందున్న నా తండ్రి నీకే వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే వివేగములు కలుగును గాక హలెలుయ తండ్రి ప్రభా ఇదిగో ప్రభానైనా తండ్రి ఆ దావీదు ప్రభానైనా ఆ గొల్లియాతుని ప్రభానైనా ఎట్లా జయించండి అని మీరు చూపించినారు ప్రభా అభిషేకం పొందినా తండ్రి సౌలు ప్రభానైనా యుద్ధంలో నాయన నిర్లక్ష్యంగా మీ వాక్యం పట్ల మీ పట్ల నమ్మకం చూపించకుండా ఉంటే నాయన దావీదు ప్రభానైనా మీ పట్ల భయం కలిగిన ఆయన మీ పట్ల రోషం కలిగి నాయన మీ యొక్క నాయన శక్తిని బట్టి నాయన ఆ గొల్లియాతుని ప్రభానైనా జయించగలిగిండు ప్రభా తండ్రి కాబట్టి మేము కూడా మీ పట్ల రోషము కలిగే ప్రభా నాయన తండ్రి మేము ముందుకు పోవాలా ప్రభా తండ్రి ఏ విషయంలో అవిశ్వాసం కానీ అపనమ్మకము పెట్టకుండా నాయన నీ మీదనే నమ్మకం పెట్టుకొని విశ్వాసం నాకు కర్త తండ్రి మీరు కాబట్టి దాన్ని కొనసాగించే మీ వైపు చూస్తూనే మేము ముందుకు పోవాలా ప్రభా తండ్రి అలాగే ప్రభా తండ్రి నాయన ఈ లోకంలో ఉన్న అధికారులతోనూ శరీరులతోనూ ప్రధానులతోనూ నాయన ఆకాశ దురాత్మ సమూహములతోనూ అన్నవు తండ్రి అలాగే ప్రభా నాయన తండ్రి ఈ లోకంలో ఉన్న చీకటి సంబంధమైన లోకనాదులతో మేము యుద్ధం చేయాలని మీరు చూపించినారు కాబట్టి మీ యొక్క ఆత్మను మేము ధరించుకోవాలా ప్రభా ఆ దినం కూడా నోహవ్ కాలంలో కూడా మీరు ఆయన ఆత్మరూపిగానే ఆ చెరసాల దగ్గర ఉన్న వాళ్ళకి వెళ్ళారు కాబట్టి మేమంతా ప్రభాని యొక్క ఆత్మను ధరించుకొని నాయనా తండ్రి నాయన యొక్క వాక్ను మేము ధరించుకొని ప్రభా మీ మహిమను ధరించుకొని ముందుకు పోవాలా ప్రభా తండ్రి కాబట్టి ప్రభా నాయన మీరు మా అందరికీ మీ యొక్క సర్వాంగ కవచము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ప్రభా తండ్రి మనోజ్ బ్రదర్ని మీరు దీవించండి ఆశ్రవదించండి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభా మీరు చూపించండి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి రాకపోకల్లో తోడుండి నాయన ఆయన మీ యొక్క రాకడా సమీపంగా ఉంది కాబట్టి సిస్టరు మనోజ్ బ్రదర్ ఇద్దరు కూడా గొప్ప సేవ జరిగించాలా ప్రభా తండ్రి ఈ వృద్ధాప్యంలో ప్రభ ఈ చివరి కాలంలో మీ కోసం ఇంకా ఎక్కువగా ప్రయాసపడి ఇంకా ఎంతో మందిని నాయన రక్షణ మార్గంలోకి నడిపించాలా తండ్రి అది మీరే జరిగించునుగాక ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అలాగే ఈ ఆరాధనలో పాల్గొందిన ప్రతి బ్రదర్ సిస్టర్స్ అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రభ వాళ్ళని కూడా మీరు దీవించండి ఆస్వాదించండి రాకపోకల్లో ఆయన మీరు తోడుండండి ప్రభా నాయనా తండ్రి బయటకు వెళ్తున్నారు ప్రభా ఉద్యోగ రీత్యా ప్రభా ఎలాంటి తెగుళ్ళకి ప్రభా నాయన చోటివ్వకుండా ప్రతి ఒక్కరి చుట్టూ మీ యొక్క అగ్నిని ఆయన మీ కాపుదల భద్రత పెట్టండి ప్రభా నాయన మీరే ప్రతి ఒక్క పనిలో ప్రభా తండ్రి మీరే తోడుండి నడిపించండి ప్రభా అలాగే ప్రభా ఎంతోమంది వైరస్ బాధితులు ఉన్నారు ఎంతో మంది వ్యాక్సిన్ బాధితులు ఉన్నారు ప్రభ వాళ్ళందరి పట్ల మీ ప్రేమ జాలి దయ కణికరము కృప చూపించి తండ్రి ఆ కలవరి తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి ప్రభా నాయన తండ్రి అవును ప్రభా తండ్రి ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు సైంటిస్టులు కూడా ప్రభా ఇది అర్థం కాదు ప్రభా ఎందుకంటే అది మీరు ఏర్పరిచింది కాబట్టి అది ఎవరికి అర్థం కాదు ప్రభా మనిషిని సృష్టించిన దేవుడు అవుతండ్రి కాబట్టి నాయన వీళ్ళు ఎంత ప్రాసపడినా కానీ ఆ యొక్క వ్యాక్సిన్ విషయంలో కానీ వాళ్ళు ఏమీ చేయలేరు ప్రభ అది మీ ద్వారానే సాధ్యం ప్రభ ఎందుకంటే అది మీరు ఏర్పరిచింది అది మీ సృష్టి కాబట్టి ప్రభ కానీ ఈ మనుషులు ఎంతగా నాయన దానికోసం పరుగులెత్తున్నా వాళ్ళు చేయలేకపోతున్నారు మోసపరుస్తున్నారు కానీ ఒక దినం వస్తుంది ప్రభా ఒక సమయం వస్తుంది ఖచ్చితంగా నాయనా మీ బిడ్డలకి మీరే జ్ఞానం ఇచ్చి నాయన ఈ యొక్క వైరస్ ఏది మంచి వ్యాక్సిన్ అది మీరే మా ఆయన తండ్రి మార్గం చూపిస్తారు మీరే నాయన నా తండ్రి నీ బిడ్డలకి ప్రభా మీరే ప్రభా దానికి ఎలాంటి విరుగుడు అనేది వ్యాక్సిన్ కానీ దాన్ని ఎట్లా దానికి అంతమయ్యేది మీరే చూపిస్తారు ప్రభా కాబట్టి నాయన ఆ త్వరగా రావాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభా మీరే కనికరించండి కృప చూపించండి ప్రభానాయన తండ్రి అలాగే ప్రభా ఎంతో మంది సేవకులు ప్రభానైనా మీ అందరు నిద్రించినారు ప్రభానాయన ఆ సేవకులకు ప్రభానయన ఆ సంఘములకు మీరే సేవకులను లేవనెత్తండి ఆ కుటుంబంలో మీరే ఆదరణ సమాధానం దయచేయండి భార్యను భర్తలను పిల్లలను తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళకి మీరు తల్లి తండ్రి ప్రభ వాళ్ళకి మీరే తోడుండి నడిపించండి మీ కృప చూపించండి ప్రభ నాయన అలాగే ప్రభా తండ్రి నా యొక్క దాసుడు ప్రభ నా గురువైన చంద్రశేఖర్ అన్న గురించి కూడా ప్రార్థిస్తున్నాను అన్నకి మంచి ఆరోగ్యం దయచేయండి రాకపోకల్లో నాయన డ్యూటీకి బయటకు వెళ్తుండగా ప్రభాయన మీరే తోడుండండి ప్రభ ప్రతి పనుల్లో మీరే విజయాన్ని అనుగ్రహించండి ప్రభా మీ యొక్క నాయన అగ్ని నీ యొక్క దేవదూతల కాపుదల నాయన అన్న చుట్టూ ఉంచండి ప్రభ కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి పిల్లలు ఇద్దరు ఎడ్యుకేషన్లో చదువుతుండగా మంచి జ్ఞానం వాళ్ళని మంచి ఉన్నత స్థితిలో మీరు ఉంచండి ప్రభ అన్న ద్వారా ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు మీరు బయలుపరచండి ప్రభ అవన్నీ కూడా మేము స్వీకరించి పాటించి ప్రకటించాలా ప్రభా తండ్రి అలాగే ప్రభ రవి బ్రదరు అనాస్మస్ బ్రదరు ఆయన కొంతమంది టీమ్ గా కలిసి ప్రభానాయన నీ సువార్థ నిమిత్తం ప్రభాన్ అయినా తండ్రి ఎక్కడైతే వాళ్ళు ఆ యొక్క ప్రాంతంలో అటవీ ప్రాంతంలో వెళ్తున్నారో ప్రభా వాళ్ళతో కూడా ప్రభానైనా మీరు తోడుగా ఉండి వాళ్ళతో మీరు కూడా నడిచి వెళ్ళండి ప్రభాన్ ఆయన అక్కడ వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసతలు మీరే తీర్చండి రాకపోకల్లో ప్రయాణంలో తండ్రి మీరు తోడుండండి వాళ్ళు అక్కడ వెళ్తుంటే ప్రభానైనా వాళ్ళు ఏదైతే అక్కడ సువార్థ ప్రకటిస్తారు అక్కడ మీరే గొప్ప కార్యాలు జరిగించండి ఏసుక్రీస్తు మంలో తండ్రే దాన్ని జరిగించిన గాక తండ్రి అలాగే ప్రభ అటవీ ప్రాంతంలో ప్రభ ఎలాంటి నాయన తండ్రి దుష్టుడికి చోటివ్వకుండా ప్రభ నాయన ఆ ప్రాంతం అంతటి ప్రభానైనా మీ యొక్క వెలుగుతో నిండి ఉండాలా మీ దూతలు అక్కడ ఉండాలా మీరు నాయన ఆత్మగా వాళ్ళ మధ్య ఉండి ప్రభ అక్కడ మంచి సేవ జరిగించే అనేకులు ప్రభాని ఆయన నిన్ను తెలుసుకొని నిన్న నామాన్ని ఎరిగి ప్రభ వాళ్ళందరూ నాయన మారుమని స్పందేలాగిన ప్రభ ఈ యొక్క సేవకులు దాసుల ద్వారా మీరే గొప్ప కార్యం మీకు మహిమకరంగా జరిగించండి తిరిగి క్షేమంగా ప్రభా నాయన వాళ్ళని ప్రభ వాళ్ళ గృహాలకి చేర్చమని నాయన నీ ఎందున సాగిన పడి తండ్రి నీకు ప్రాధాయపడుతున్నాను అలాగే ప్రభానైనా తండ్రి ఈ యొక్క వ్యాక్సిన్ల గురించి తెగుల గురించి కూడా ప్రభానైనా మీరే ప్రభానైనా మీ బిడ్డలకి జ్ఞానం అనుగ్రహించి ఈ యొక్క వ్యాక్సిన్ కి ప్రభానైనా మీరే మార్గములు త్రోవను సరళం చేయమని నాయన నీ ఎందుకు పడుతు నాయన ఈ ఆ రథంలో తండ్రి మధ్యాహ్న కాల సమయం అందు నీ స్వరం వినిపించి నాయన నిజంగానే మమ్మల్ని భాగ్యులుగాను ధనవంతులు ఐశ్వర్యవంతులుగా చేసినందుకు నీకే సమస్త మహిమా ఘనతా ప్రభావంలో తండ్రి ఏసయ్య యుగములు కలుగును నజరేడైన ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మనోజ్ బ్రదర్ మీదే లీడింగ్ చేస్తూ చేయండి స్తోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తిమంతుడా నీకు వందాలేసయ్య అబ్రహామి శాఖ యాకోబుల గొప్ప దేవ కృపాశక్తి సంపూర్ణ జీవం గల తండ్రి మహాపరిశుద్ర మహోనతుడ సర్వాధికారి నీకే వందాలేసయ్య ఈ ఘడిషణ కాలం అంతా ప్రభావ ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు తండ్రి దివారాత్రులు కాచి కాపాడి ఇక దినానికి ప్రభా మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించినందుక నీకు వందనాలు ఇస్తాయా నీకే కృతజ్ఞత స్థుతులు అర్పించుకోవడం అయినా సజీలుగా నిలబెట్టుకునేందుకే నీకు వందనలు వేస్తాయా దీనివంతా మీరే మాకు సహాయకులు ఉన్నారు ప్రతి అవసరం మీ మహిమలో తీర్చిన ప్రభావ ప్రతి స్థలాల్లో మాకు సమాధానం అనుగ్రహించారు పోతే మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని అనుగ్రించినందుకే నీకు వందనాలు వేస్తాయా నీకే కృతజ్ఞతలైనా మీరే మాకు అవన్నీ అనుగ్రించినట్టు తండ్రి నీకు వందనాలు వేసాయా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవడం అయినా ఈ యొక్క మధ్యకాల మీకు వాక్యాన్ని ధ్యానించేలాగిన మీకు స్వరం వినలాగన ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీకే కృతజ్ఞతలు అర్పించుకుని విన్న సమస్త మహిమ ప్రభావములు మహాతేజస్సు మహా ఈశ్వరం మీ యుగంలో నీకే కలుగును కాక హాయ్య నా దేవన ప్రభావ వాక్యం ద్వారా మీరు మాతో ప్రభావ నైనా ఎస్తు ప్రవ సౌల అభిషేకం పొందుకొని ఉండుగడు ప్రభావ అక్క ఫిలిస్తీన్తోని ఆ గొలియాతో ప్రభా యుద్ధం చేయలేక భయపడి ఉండగా ప్రభావ మీరు లేపినారు ప్రభావ నైనా దావి ద ప్రభావ మీ పక్షంగా నిలబడి రోషం కలిగి ఆ ఫిలిస్తీన్లు ప్రభావ తండ్రి దండు నుంచి ప్రభా ఇస్రాయల్ ప్రజలు మీరు కాపాడినారు దావిద్ ద్వారా ప్రభావాయన తర్వాత గొప్ప రాజుగా అతను మీరు చేసినారు ప్రభావ గొప్ప దేవానికి వందాలిస్త నైనా ఎస్తూ ప్రభా నా తండ్రి మేము కూడా ప్రభా మీ పక్షంగా మేము ఉన్న నా తండ్రి ఇస్త ప్రభావ మీ కొరకు రోషం కలిగి చేయండి నీ నామ మహిమ కొరకు ప్రభావ మేము అనేకలు మీ చెంత కనిపించాలా ప్రావా ఆత్మీమైన విధానం ఆ కాలంలో ప్రాభ యుద్ధాలు జరిగినా ప్రాభ ఇప్పుడు ఆత్మీమైన యుద్ధం నేను చేయాలా అవన్నీ మేము అర్థం చేసుకోవాలా చీకటి దురాత్మ అంధకార శక్తులతో మేము యుద్ధం చేయాల ప్రభావ నైనా ఆ విధానాలు మీరు మాకు నేర్పించినందుగా నీకు వందాలేసయ్యా నీకే స్థులు స్తోతాలు అర్పించుకోవడం అయినా ఓ ప్రభావ మీకు సర్వంజ కావచ్చు మేము ధరించుకోవాలా ప్రతి మీ వాక్యం మేము మీ సమర్థవంతమైన వాకుని ప్రభావ నీకు ప్రకటించాలా ప్రవ నైనా అలాంటి బిడ్డలు మమ్మల్ని తయారు చేయండి వాక్యం ద్వారా మాట్లాడడం నీకు వందాలేస్తే ప్రభావాక్యం చెప్పిన బ్రదర్ని బ్రదర్ని మీరు దీవించండి ఆశ్రవదించండి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాక్షిగా నిలబెట్టుకోండి మీకు నీతి సత్యాన్ని ఇంకా ధైర్యంగా ప్రకటించాలని సహాయపడండి ఆత్మీయమైన విధానాల్లో ప్రభావ ఇంకా బ్రదర్ ఇంకా నడిపించండి బలపరచండి ఆత్మీయ జీవితంలో ఇంకా ఉన్నత స్థితి లేవనెత్తండి బలపరచండి ప్రభు స్థిరపరచండి ప్రవచన వరం దైచ్యమని నా తండ్రి నీకే వందాలిస్తే ప్రభు మంచి ఆరోగ్యం కుటుంబం సిస్థిర్ దైచ్యం నూతనంగా అభిషేకించి మీరు వాడుకోండి గొప్ప దేవా నీకు వైరస్ బాధితులందరినీ ప్రభావ మీరు స్వస్థపచ్చండి ఆ కలువరి జీసుల్లోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి ఒక్క బిడ ప్రవ స్వస్థత మీ నుంచి రావాలా ప్రభావ ఈ రూపంలో ఎన్ని తీసుకున్నా కానీ ఎన్ని వ్యాక్సిన్ తీసుకునే స్వస్థత రాదు స్వస్థత మీ నుంచి రావాలా ప్రభా ఆ సత్యం ప్రతి ఒక్కరు గ్రహించేలాగా సహాయపడండి వైరస్ బాధితులందరూ మీరు స్వస్థపచ్చండి మరొక అవకాశం పడలకు అనుగ్రించండి ప్రభావ వాళ్ళ జీతాలు మీరు ప్రతి బిడ మీ తట ఆకర్షించుకోమని ప్రాదిష్టమైనా నాదే వ్యాక్సిన్ బారించి ఎంతో మంది తీసుకున్నారు కానీ ప్రపర్ తీసుకున్నప్పుడు ఏం కాలేదు కానీ ఇప్పుడు ఎంతో మంది బలహీనంగా అయిపోతున్నారు ప్రభావా ఆయన మేము వింటున్నాం ప్రవా విధానాలు చేస్తే ప్రవా మనుషుల నుంచి ఆయన ఆ బిడ్డల పట్ల మీకు కనికరి చూపించండి ప్రతి బలహీనతను ఏసుక్రీస్ స్థానంలో ప్రతి అవయవ సంపూర్మైన స్వస్థత కలుగును కాక ఏసుక్రీస్తు పరిశుధన నామూన హలలుయ ఆ బలహీన పరిచే ఆ వైరస్ ని ఆ ని ఏ స్థలంలో గద్దిస్తాను న్యూట్రలైజ్ అయిపోను కాక ఓ దేవ ఈ రూమ్ లో ఒక మంది బయటికి పోవాలా ఈ స్థితి కురిస్తున్నాము నీకు ఎలాంటి ఎలాంటి ప్రవా దుష్ప్రవాలు కడగకుండా ప్రవా ప్రతి ఒక్క బిడ్డ మీద స్వస్థపచ్చమని ప్రార్థిస్తున్నాడు డిఎన్ఏ చుట్టూ అగ్ని కంచి వేని ప్రవా నీకు వందాలు ఇస్తాయి అంటే చేయడానికి వీలేదు ప్రవా ఆయన ఇస్తే ప్రవాణ తండ్రి నీకే శుతులు స్తోత్రాలు అర్పించుకోవటం ఆయన గొప్ప దేవ ప్రతి ఒక్కరు ఓ ప్రవాణా మీ వైపు తిరుగులైనా సాయపడి చివరి కాలం శ్రమల కాలం ఉంటుందిగా ప్రభావ బహు విజృంభించి ప్రభావ దోషశక్తులు పనిచేస్తున్నాయి ప్రవా ఓ దేవా అటన్నిటి మీ సమాధానంగా ప్రభావ అనేకులను ప్రభ మీ చెంత మీ ఓ దేవా ఎంతో మందికి సమాధానం లేదు లోకంలో మీకు సమాధానంలోకి నడిపించారా మీరే సమాధానం గొప్ప దేవా నీకు వన్నాలు ప్రతి కుటుంబాలు సమాధానం గ్రహించండి మీలో ఉంటేనే మాకు సమాధానం లోకంలో ఎక్కడ కూడా సమాధానం లేదు ప్రభావ ఈ లోకం అంతా ఉంది ప్రభా అయినా మీలో మాకు సమాధానం ఉంది ప్రభావ అది మీరు మాకు అనుగ్రించండి ఇక సమాధానం సువార్తను మేము అనేకలు మేము ప్రకటించి మనం ప్రాదిష్టమైన నాతో కే్రూప్ లో ప్రతి ప్రదర్శిస్తారు అందరినీ ఆస్వాదించండి నూతనంగా అభిషేకించండి మీకు ఒక గొప్ప సాక్షిని పెట్టుకోండి మీకు సమర్థవంతమైన వాక్ను మేము ప్రకటించేలాగానే పత్తి ఒక పెట్టి మీరు అభిషేకించండి ఓ దేవా మీరే బలపచ్చు మన శ్రమల కాలంలో మీ తోడున్న ప్రవ అలాంటి శోధనలో పాడుకున్న ప్రవ నన్న పత్తి శోధం జయించి ముందుకు పోగా తయారు సేవ జీవితం పరిచర్ మీరు దీవించి ఆస్వాదించి ఇంకా ఉన్నత స్థితిలో అనిపించండి గొప్ప దేవా నీకు అందాలి సై ఆనంద్ ప్రవ చంద్రశేఖరానంద్ ముట్టని ప్రభావ తాకండి అన్నకు మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి ఇంకా మీ సముచితమైన పర్లోకొప్ప జ్ఞానం చేతి ఇంకా నింపండి ఇంకా విషయాలు అన్నకు బయలుపచ్చండి అన్న కుటుంబాన్ని మీ దీవించి ఆస్వాదించండి ప్రావ ఇద్దరు పిల్లల చుట్టూ నూతన అభిషేకం దచ్చేయండి పిల్లలకు గొప్ప సేవకులు మీరు తయారు చేయండి శిస్తర్ మంచి ఆరోగ్యం దయచేయండి బలపరచండి ఇంకా మీ సేవలు ఇంకా బలంగా అభిషేకించి వాడుకోండి అన్న కుటుంబం అన్నదమ్ములు అందరూ ప్రభావ సరసత్తులకు మీరే సహాయపడమని ప్రాదిష్టమైన అన్న చేసే ఉద్యోగ స్థలంలో పని వాటి మీకు తోడుండండి మీకు కృప తోడు గురించి మీ అగ్ని బలపచ్చండి పది విజయం ఇచ్చాను మీకు వందాలిస్తే ప్రభావ ఎన్నో దుష్ట శక్తి విజృంభిస్తేనే ఈ సత్యాన్ని అడ్డగించడానికి కావండి ఏ స్థానాలకు గద్దిస్తాను ప్రభావా దేవా ఇస్తు ప్రభావా అదృష్ట శక్తి మీరు కాల్ చేయండి ప్రభావ మీరే గొప్ప కార్యం జరిగించండి అన్న చుట్టూ అగ్ని కంచేసి మీరు బలపచ్చాను ప్రభావ అన్న ద్వారా ఇంకా అనేక మంది విషయాలు మాకు బయలుపరచమని ప్రాధిష్టమైన ప్రతి విన్న ప్రతి వాక్య మేము అర్థం చేసుకుని దాని నుంచి నేర్చుకొని ఇంకా అనేకలు ప్రకటించాలాంటి సేవా చిత్రం వాళ్ళు అందరూ నడిపించమని మీరు ఆకట్ తొరిగింది ప్రభావ మీరు సిద్ధపడాలి అనేకులు మీరు సిద్ధపరచాలా క్రైస్తవ సంఘాలు ప్రభావ అందరూ ప్రభావ సత్యంలో రావాలి విజృంభించి మీ సువార్త ప్రకటించాలా ప్రతి సంఘాన్ని మీరు అభిషేకించి మీరు వాడుకొని ప్రభావ అబద్ధ బోధ భయంకరంగా తాండవిస్తుంది అనేకులు ప్రేమ చలారిపోతుంది ప్రభా నైనా ఇస్తు ప్రభావ రక్షణ పొందిన వాళ్ళు తిరిగి ప్రవా ఈ మతపరమైన ఓ ప్రభావ వీడియోస్ చూసి ప్రభ న తిరిగి క్రైస్తవ తిరిగి ఎంతో మంది ప్రభావ వాస్ వెళ్ళిపోతున్నారు ప్రభావ మళ్ళీ మతంలోకి మారిపోతున్నారు ప్రభావ ఆయన ఇస్తే తిరిగి వాళ్ళు యూ టర్న్ తీసుకున్న ఆ తిరిగి వెళ్తున్నారు ప్రభా ఆయన బిడల పట్ల కనికరం చూపించాడు ఎవరు చెప్పేవాళ్ళు లేక ప్రభావ అది ఏ రీతికి అర్థం చేసుకోలేక ఓ ప్రభావ సాధ్యమైతే ఏర్పరచవాడిని సైతం మోసగిస్తాను అందుకే ఎంతో మంది మోసపోతున్నారు ప్రాభ మేము చూస్తున్నాం మా కళ్ళతోని ప్రభావ కానీ మేము మోసపోకుండా ప్రభావ ఆ కలవరిసల్లో మీరు చూపిన ప్రేమను మీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రేమను మేము నింపాలా ఈ లోకంలో ప్రభావ మీ మహిమను నింపాలా ఈ భూలో మీ మహిమతో నింపాలా ప్రభావ మీ మహాత్యం నీత్య శక్తితో నింపాల మీ దైవత్వాన్ని ప్రకటించాల అనేకులకు ప్రభ మీకు రోషం కలిగి మేము జీవించాలా దావి నిలబడిన ప్రభ రోషంగా జీవం గల దేవుని పక్షంగా మేము మీకు జీవం దేవుడు ప్రభను మాకు జీవం ఇచ్చిన గొప్ప దేవుడు ప్రభ మీ పక్షంగా నిలబడి ప్రభ అనేకులను ప్రభ మీ సత్యని ప్రకటించాలా ప్రభ అంటే బలమైన సాధనలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని మీరు ఆ కొరుకులు ఎస్ ప్రభావ దినమంతా మీరే మాకు సహాయకలకు నడిపించి మీ నూతనమైన కృప నూతన అభిషేకంతో నడిపించండి మా ప్రవర్తన అంతటి ఎందు ప్రభావ మీ యొక్క అధికారానికి మేము ఒప్పుకుంటున్నాం అయినా ఓ ప్రభావ మా స్థానంలో ప్రభావ మీరుంటే ప్రభావ ఎట్లా ప్రకటిస్తారు ఎట్లా ప్రవర్తిస్తారు సమస్త ప్రవర్తన ఎందు ఆ రీతి మేము ప్రవర్తించేలాగా నడిపించేలాగా సాయపడండి మీకు ఆత్మ నడిపింపు దయచేయండి మీ వాక్ మానించి రావాలా ఆశీర్వచం మేము మానించి రావాలా మీ సమర్థంపైన మీ యొక్క జీవం గల వాక్కుని మేము అనేకలు ప్రకటించాలా ఓ దేవాళ్ళ జీవితంలో కార్యాలు జరగాల ప్రభావాల అంతా స్వచ్ఛత పొంది విడుదల పొంది మీ వైపు తిరగాల అలాంటి సేవలు మమ్మల్ని నడిపించి త్వరలో రాన్న ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన అమ్మ తండ్రి ఆ మేన్ పరిశుద్ధుడ మోహోన్నత కృపాణికరంగుల దేవాలముల ప్రాభ సర్వోన్నత సర్వాధికారి సర్వలోకర్త జీవము గల దేవాజీవాధిపతి అయిన దేవ కృప సత్య సంపూర్ణుడు ఏకరీతం మా పేపర్లకు ఒక తండ్రి నీ పాదాలకు వేలాది వందనలు ప్రభా నీకే కృతజ్ఞతలు స్తోత్రములు ప్రభావనా మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ స్వరాన్ని వింటకు మీ ఇచ్చిన మీకు వేలాది వందనంత్రి నా దేవ ఎంతో మంది ప్రభావ ఈ దినాన్ని చూడలేకపోయినారు ప్రభా కానీ ఈ దినం ప్రభావం మన సజీవలకి ఉంచి నా ప్రభావ మాకు నూతన మీకు వేలాది వందనంత్రి సమస్త మహిమా ఘనత ప్రభావం వివేగంలో మీకే చెల్లిస్తున్నాం ప్రభా అవుతండి ప్రభావ మీ యొక్క ఆత్మ కవచం మీద ప్రభాయన సర్వంగా కావచ్చు అని మేము ధరించుకోవాల ప్రభా ప్రతి చోట ప్రభావ దృష్టిని ఎదిరించాలా ప్రభా నా తండ్రి ఎక్కడ కూడా నైనా నిర్లక్ష్యంగాన్ని అలసత్వంగా మేము చూపించడానికి వీల్లేదు ప్రభా ఆయన మీరు మా దినం మాట్లాడుతున్నారు ప్రభా మీరు మాకు తోడుకుంటారని మా వాగ్దానం ఇస్తున్నారు ప్రభా మీరు మాకు మా యొక్క బాధ్యతని ప్రభావ మీరు గుర్తు చేస్తున్నారు ప్రభా ఆయన మీ యొక్క మార్గంలో నడవమని చెప్తున్నారు ప్రభా తండ్రి నా తండ్రి ఎంత తొందరగా మేము మారాలా ప్రభావన మీ యొక్క మార్గంలో నడవాల అనేకులను ప్రభా మీ ఎంతకు నడిపించాలా ప్రభా అభిషేకం జ్ఞానం దయచేయండి ప్రభా ఆయన ప్రభా శాంతి సమాధానం దయచేయండి ప్రభాతం గొప్ప కార్యాలు చేయాల ప్రభాతం తిండి వల్ల ప్రభా విచార మొత్తలే ఉండడానికి వీల్లేదు ప్రభా అక్కడ అతి సమీపం మేము సిద్ధపడాలా అనేకుల్ని సిద్ధపరచాలా ప్రభా ఎవరి చేతిలో మోసపోవడానికి వీలు లేదు ప్రభావం మీ యొక్క కనికరం చూపిన మీ యొక్క వాక్యాను సహాయం మేము నడుచుకోవాలి ప్రభా ప్రతి విషయంలో ప్రభా మీ మీకు తోటి ఇస్తున్నాం ప్రభా మా తండ్రి మా యొక్క ప్రవర్తన అంతట్ల ప్రభావ మీకే అధికారం ఇస్తున్నాం ప్రభా మీరే మమ్మల్ని నడిపించండి మీరే మమ్మల్ని తండ్రి మీ యొక్క మన నార్గంలో క్షేమంగా నడిపించి ప్రభావ గొప్ప కార్యాలు చేసే వర్గం మమ్మల్ని తండ్రి అదే రీతి వైరస్ వారిని పట్టిన ప్రార్థిస్తున్నాం ప్రభావ ఎంతో భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభావ మీరు విడుదల కల్పించినారు ప్రభ మీకు వాందనాలు తండ్రి నా ప్రభా ప్రతి మీరు స్వస్థపరండి ప్రభావ ఇంకా వైరస్ వాదన పడ్డ వాళ్ళందరినీ మరణించిన వారి కుటుంబాలని ప్రభావ మీరు ఆదరించిన ప్రభావన తండ్రి ఎంతో మంది నేను కోల్పోయినారు తల్లిదండ్రుల బిడ్డల్ని కోల్పోయినారు ప్రభావ వారందరినీ మీరు ఆదరించండి ప్రభావ తండ్రి తండ్రి మీరు ఆశ్రయం దండి అనుదినాహారం దయచండి కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి ప్రభ మీరేనా తండ్రి వారందరినీ ప్రభావిత మీ మీద ఆధారపడాలా మీ రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా సహాయం దయచేయండి ప్రభావ వ్యాక్సిన్లను ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటారు ప్రతి ఒక్కరిని ప్రభావం యొక్క మార్గంలో ప్రభ అందరి మీద ఆధారపడాలా ప్రభ ఎటువంటి నా తండ్రి ఎటువంటి నెగిటివ్ నెగిటివిటీ కూడా ప్రభా ఎటువంటి నాయన దుష్ప్రభావాలు వారి మీద పడడానికి వీల్లేదు ప్రభ మీరే కనికరం చూపించి ప్రభ మీరే ప్రభా వారిని స్వస్థపరచని తండ్రి నాయన నా ప్రభా అందరూ మీతో మీరు మార్గంలో కూర్చోాలని సహాయం దామని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ నిర్లక్ష్యంగా జీవించకూడదు ప్రభా రాబోదినాలు బహుభయంకరమైన ప్రభ నా తండ్రి ఎంతో జాగ్రత్తగా మెలకువగా నా తండ్రి మెలుకువగా నా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలా ప్రభా నా తండ్రి మీ మార్గంలో ఉండాలా ప్రభా ఇంకా భయంకరమైన అందరూ జాగ్రత్తగా జీవించాలని అందరికి జ్ఞానం దయచేయండి ప్రభావ ప్రతి ఒక్కరి రక్షణ మార్గాలు నడిపించండి తండ్రి నా ప్రేరులో పాల్గొన ప్రతాన్ని బట్టి ప్రార్థిస్తున్న ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు నా తండ్రి ఆదరించండి ప్రభావ ఒక్కరికి మీరు నా శక్తిని బలాన్ని దయచేయండి ప్రభాషం వాళ్ళ కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి ప్రభావ సమస్తమైన కీడు నుంచి తెగిల నుంచి ప్రతి విధమైన ఆటంకాల నుంచి మీరు కాపాడండి ప్రభావ మీరు తోడ్పండి ప్రతి చోట మీ సాక్షిలో నిలబెట్టుకోండి ప్రభావస్తున్న ప్రభావ మధ్యాహ్న కాల సమయంలో మీ స్వరాన్ని వినిపించినాడు మనసుతోడయండి ప్రభావం ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయండి సిస్టర్ ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ప్ర వెళ్ళే ప్రతి చోట మీరు శాంతి సమాధానం కలిగజేయండి అయితే వీళ్ళు కీడు వాళ్ళ కుటుంబానికి రాకుండా ప్రభా మీరే కాచి కాపాడండి మీ యొక్క ఆత్మీయ సత్యాలతో నింపండి నన్ను గొప్ప సాక్షిలో నిలబెట్టుకుని ప్రభావ గొప్ప సేవ చేయాలి ప్రభావ మీరు జీవించే కృపణ శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదే రైతే తండ్రి నాయన మా ప్రియులు అయితే నా తండ్రిని నీ స్వార్థ నిమిత్తమైన ప్రభా తండ్రి బయట ప్రాంతాలకు వెళ్తున్నారా ప్రభా మీరే వారికి తోడుగుండని ప్రభావ రాకపోకల్లో తోడుగుండని ప్రభావం వారి వీళ్ళు ప్రతి చోటనైనా మీరు శాంతి సమాధానం కలగజేయండి ప్రతి అపవాదిని దూరం చేయండి ప్రభావం మీ ఆత్మ కార్యాలు అక్కడ జరగాల అనేకులను తండ్రి నీస్ వార్త వినాల మనం వారి మనసు మీకు అప్పగించుకోవాలి మారు మనసు పొందుకోవాలి ప్రభావ మీ యొక్క కార్యాలు అద్భుతాలు నా తర్వాత అక్కడ జరగల ప్రభావ స్వస్థతలు జరగల ప్రభావ మీ నామానికి మహిమ కలగల ప్రభావ మరికి మీరే తోడై నుండి ప్రభావ మీరే నా గొప్ప కార్యాలు జరిగించి నా క్షేమంగా ఇంటికి తీసుకుని రమ్మని నా తండ్రి నాని మధ్యాహ్న కలసం ఇంతటి గొప్ప బాధ్యత దాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ నజలేసుక్రీస్తు పరిశుద్ధ సమర్పిస్తున్నాను తండ్రి ప్రేమగల మాపరులో కప్తండి పరిశుద్ర దేవ ఏసా నాయన రక్షక ఈ మధ్యాహ్న కాలం మందు మేమందరం కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి వందనములు స్తోత్రములు వేసారు ప్రభా మేమందరము ఆత్మీయంగా మా జీవితాలలో మేము దేవులపై ముందు కొనసాగులాగా అనుగ్రహించండి సార్ ప్రభా నాయన రక్షక మీరు మమ్మల్ని మీ పని కోసం ఏర్పరిచిన పనిముట్లుగా వాడుకుంటారని విశ్వసిస్తున్నాను సయ్య ప్రభ నాయన రక్షక ఇంకా ఎంతో మందికి ప్రభ సువార్థ అందాలి ఏసయ్య ప్రభ మేమందరము మా వంతు కృషి చేసి ముందు కొనసాగలాగా అనుగ్రహించండి సయ్య ప్రభ ఇంకా కేసెస్ అయితే ఆ బానే ఉన్నాయి గాంధీ హాస్పిటల్ వేరే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రభా వాళ్ళకందరికి స్వస్థతనం మీరే అనుగ్రహించండి సే ప్రభానాయన రక్షక ఇంకా పోస్ట్ కోవిడ్ సింటమ్స్ తో కొందరు బాధపడుతున్నారు సార్ వాళ్ళందరినీ కాపాడండి సైప్రహానాయన రక్షక జాబ్స్ కోసం యూత్ సఫర్ అవుతున్నారు కోవిడ్ వల్ల మంచి జాబ్స్ ని అనుగ్రహించండి సే అప్రహానాయన రక్షక అనాథలకు నిరాశ్రయులకు పేదలకు అందరికి మీరే కాపాడండి సయ ఈ కోవిడ్ వల్ల ఎంతో మంది బిడ్డలు అనాథలుగా ఉన్నారీస గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకు అందరికీ ప్రాపర్ బెనిఫిట్స్ ఇచ్చేలాగా అనుగ్రహించండి అందరినీ మీరే కాచి కాపాడి దీవించి ఆశీర్వదిస్తారని ఈ కొద్ది విన్నపంలో క్రీస్తీసినం పెద్ద పాపంగా వేడుకొంచిన దేవాన్ల ప్రభుల మీకు వందనాలు ప్రభా ఏస్తు నామం బట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడనారు ప్రభా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా మీ కృపలో మీ కనికరంలో ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా మీ వాక్యాన్ని మీరు ఒకటి ఫలింపు ప్రభా వేసే మీకు ఎంతో వేల వందనాలు ప్రభావ మీరు అక్కడ అతి త్వరలో ఉంది ప్రభా అనేకులను మేము సిద్ధపరచాలా ప్రభా మేము కూడా సిద్ధపడి ఉండాలా ప్రభా అలాంటి పరులుక జ్ఞానం చేత ప్రభా మీరు మమ్మల్ని నడిపించండి ప్రభా రాబోయే తెగులు శోధనల నుంచి విడుదలమ్మ కల్పించండి ప్రభా ఓ దేవ మీకు వందన మీ యొక్క రెక్కల కింద మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాల ప్రభ సర్వోన్నత దేవ కృపామయ కనికరం గల దేవ మీకు వందనాలు ప్రభ వైరస్ బారిన ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరిచండి ప్రభా రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభ మీ నామ మహిమార్థమేసు ప్రభా వాళ్ళు రచ తప్ప మోకరించి దేవ వాళ్ళ మీకు సమర్పించుకోవాలా హెల్లు యేసు నాదా ప్రార్థన మీరు మీ నామంకి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇంకెవరుండరా మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ వైరస్ బాధితులకి కేబీపీఎం గ్రూప్ బ్రదర్ సిస్టర్ అందరికీ సదాకాలం తోడిను గాక ఆ మేన్